విప్రకార మాం దాషం విత్తం కర్మ రం పితృలపాధనం విద్యాం విత్తం దోక ప్రాప్తిధనం శోకామయత ఆ తర్వాత ఏముందో నాకు తెలుసు అక్కడ ప్రింట్ చేయలేదు దారామే స్వాది తర్వాత అది నాకు తెలుసు అది తెలియజేసి అంటే తెలుసు ఎవరో భాషో లేక నేను బృదాన్ని చూసాను సో కామయత దారామే శ్యాది అది ఇంకొకడు ఉన్నాడు వీడు వేదం చదువుకున్నాడు బ్రహ్మచారిగా ఉండడు వేదాధ్యయనం చూశాడు వేదాధ్యయనం చేసి వేదార్థాన్ని తెలుసుకున్నాడు దాన్ని ధర్మ జిజ్ఞాస అంటారు ధర్మ జిజ్ఞాస అంటే వేదం చదువుకుని వేదార్థం తెలుసుకుంటే ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం ఏంటంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏం చేస్తారు బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి బ్రహ్మ పరిషత్తులను చదువుకుంటే దాన్ని బ్రహ్మ జిజ్ఞాస అంటారు కర్మకాండ భాగాన్ని దృఢంగా చదువుకుని అర్థం తెలుసుకుంటే దాన్ని ధర్మ జిజ్ఞాస అంటారు అధాతో ధర్మ జిజ్ఞాస అని సూత్రం దేవిన గారి సూత్రం మనకి ఎలాగైతే బ్రహ్మ జిజ్ఞాస ఉందో అలాగే అదంతా చదువుకున్నాడు ధర్మ జిజ్ఞాస ఉత్తర కావని అది చూస్తే అంటే గురు గురువు కులలో వాడి బ్యూటీ పుట్ట ఇప్పుడు వీడికి రెండు మార్గాలు ఉన్నాయి వేదం చదువుకున్నాడుగా కర్మ ఉంది వేదంలోనే జ్ఞానం ఉంది జ్ఞానం ఉన్నడాది సంగతి పైన చూసాం కిం ప్రజయాకరిష్యామ పెళ్లి చేసుకోవాలి పెళ్లి పిల్లల్ని కనుమ అంటే చంద్రబాబు కిం ప్రజయాకరిష్యామ యశాన్వయమాత్మాకహ అయిపోయింది పక్కన పెట్టాను వీడు అలా కాదు వీడికి కావాలి వీడు రాగి పరిగ్రహ ఇంకా వివాహం కాలేదు ధర్మ జిజ్ఞాసోత్తర కాలం ధర్మ జిజ్ఞాస పూర్తయింది అంటే గురుకులవాసము అధ్యయనం పూర్తయింది కానీ వివాహం కాలేదు ప్రాగ్ దార పరిగ్రహ పురుష వ్యక్తి కర్సన్ ఆత్మ పైన జ్ఞాని ఎవడైతే యశాన్మోయం ఆత్మా అయ్యో లోక అన్నాడో వాడి ఆత్మ వీడి ఆత్మ ఒక్కటే వాడి ఆత్మ వేరు వీడి వేరు కాదు ఎందుకంటే ఆత్మ ఒక్కటే ఉండగా మరి వాడి దారి వేరు వీడి దారి వేరు ఎందుకయింది ప్రాకృత వీడి అజ్ఞానం ప్రాకృత అంటే అజ్ఞానికి ప్రాకృత అని పేరు ఎందుకు ప్రకృతి అంటే దేహం ప్రకృతి అంటే దేహం దేహమే నేను అని వీడు అనుకుంటాడు కనుక వీడికి ప్రాకృత అని దేహాభిమానంగా బతుకుతూ ఉంటాడు కాబట్టి ఆత్మస్వరూపుడే అయినా అజ్ఞాని ప్రాకృత సో ఇప్పుడు వీడికి ఏం కావాలంటే ధర్మజిజ్ఞాస అయిపోయిన తర్వాత వీడికి ఏం కావాలి పుత్రుడు కావాలి పుత్రం సంతానం కావాలి కొడుకుంటా ఎందుకని వాడు కాదు రాజీ సో వివాహం చేసుకోవాలి మనకి తైత్రీయంలో చూశారు ఏమని ఆచార్యోంతేవాసన మనుషాస్తి సత్యముదా ధర్మంజరాస్వాధ్యాయా మా ప్రమద ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతు మావ్యవచ్చేసీ అది వాక్యం గురువు దగ్గర అధ్యయనం అయిన తర్వాత గురువు గారికి దక్షిణనిచ్చి ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువుని దక్షిణగా ఇచ్చి ఏదో టెక్నికల్ దక్షిణ కాకుండా ఆయనకు ఉపయోగపడుతుంది ఏదో దక్షిణ ప్రియమో ఉంది అందుకోసం అలాంటి ప్రియం తన ఆ వృత్తి ప్రజాతంతు వ్యవచ్ఛేత్స ప్రజాతంతు ఉన్నదే తంతు అంటే తండ్రీ నుంచి కొడుకు కొడుకును అలాగే మరి వంశాచారంగా వస్తోంది వంశ ప్రవాహం సో దట్స్ సీక్వెన్స్ దాన్ని నీవు బ్రేక్ చేయొద్దు వీడు పెళ్లి చేసుకోలేదనుకోండి ఆ తంతువు ఏమవుతుంది బ్రేక్ అయితే నువ్వు బ్రేక్ చేయొద్దు అని చెప్పాడు ఎందుకన్నా మాట ఎందుకు చెప్పడం అంటే ఎందుకంటే వీడు రాగి కనుక వీడు విరాగైతే చెప్పడం రాగి కోసం చెప్పాడు అందుకోసం నువ్వు దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం వివాహం చేసుకుని దేవకార్యాలు పితృకార్యాలు చేసుకుంటావు కాబట్టి వీడు వివాహంలోకి ఎందుకు దిగుతాడంటే సంతానం కోసం దిగుతాడు అంచేతనే పెద్దలు వివాహం చేసిన వెంటనే ఎప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు పెద్దలు మీరు గమనించారో లేదో మీ ఇళ్లలో పెద్దలు ఎదురు ఉంటారు ఒకవేళ ఓ సంవత్సరం ఇంకా గర్భవతి కాలేదనుకోండి గోసవసం మొదలవుతాయి ఇంకో రెండు సంవత్సరాలైనా గర్భవతి కాకపోతే ఓపెన్ గానే బుగ్గలు ప్రారంభిస్తారు సో ఎందుకంటే ఆ ప్రజా సంతానం కోసం అది వివాహ వద్దలో సో కాబట్టి ఇప్పుడు పుత్రుడు కావాలి పుత్రం ఇచ్చతి అయితే ఈ పుత్రుడు దేనికండి లోకత్రయ సాధనలు మూడు లోకాలు సిద్ధం రక్షింపబడతాయి మూడు లోకాలని పొందొచ్చు ఆత్మే లోకం అనుకున్నవాడికి ఇంక వేరే లోకాల లేదు ఆత్మ విషయం లేకుండా లోకాలంటే మరి చాలా లోకాలు ఉన్నాయి మీకు నిన్న మీకు మనం చేసాను లోకం అంటే ఏమిటాలి ఇప్పుడు ఓ బస్తీలో ఉన్నవాడు ఇంకో హయ్యర్ బస్తీ మంచి పోస్ట్ బస్తీకి వెళ్ళాలనుకున్నాడు అది లోకం అవుతుంది నిన్న వివరంగా చెప్పాను కదా ఒకటి లోకత్రయ సాధన ఈ మూడు లోకాలు ఏమిటో ఇక్కడ చెప్పలేదు నాకు గుర్తుని బట్టి నేను చెప్పాలి లెట్ మీ సేర్ ఇస్ మచ్ తన జీవితం ఓ లోకం ఈజ్ ఓన్ లైఫ్ ఈజ్ వన్ లోక అంటే తను తండ్రిగా జీవిస్తాడు ఐఎమ్ ఏ ఫాదర్ ఏ ప్రౌడ్ ఫాదర్ అదొక లోకం తన దేహం పడిపోయినా తను ఇంకా కంటిన్యూ అవుతాడు ది సన్ సో ఆత్మావై పుత్రనామాస్తి పుత్రుడు అనే పేరు తనకే పుత్రుడనే పేరు కాబట్టి జాయా అన్నా కూడా అర్థం లేదు జాయా అంటే భార్య జాయా అంటే అస్యాం జాయతే ఇది జాయా వీడే మళ్ళీ పుడతాడు ఈమె వీడే పుడతాడు కదండి ఈ ఎలోన్ ట్యాక్స్ భర్తీ హ్యాస్ లేనిఫర్ ఫీస్ కాదు జాయా మళ్ళీ పుత్రుడిగా పుడతాడు కాబట్టి వీడే పుత్రుడు పుత్రుడికి వీడికి ఏం సమం తేడా ఏం లేదు కాబట్టి పుత్రుడు ఒక లోకం తన ఒక లోకం యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్ ఒక లోకం చచ్చిపోయిన తర్వాత పితృలోకం కలుగుతారు వీడు పెట్టే శ్రేద్దాన్ని బట్టి మరో దాన్ని బట్టి మూడు లోకాలు కాబట్టి పిత్రుణ్ణి కంటే మూడు లోకాలు సిద్ధం అవుతాయి ఫిక్స్ అవుతాయి మరి ఆత్మలోకం కాని వాడికి లాగే ఉంటుంది ఆత్మలోనే అన్ని ఆనందాలు ఉన్నాయంటే ఇంక బాహ్యానందాలు ఏమీ అక్కడనే లేదు ఆత్మలో ఏమీ లేదంటే మరి బాహ్యంలో చాలా కావాలి కనుక లోకత్రయ సాధనం పుత్రం అదొక అయితే పుత్రుణ్ణి కంటే చాలదు మూడు లోకాలైనా వీడికి విత్తం కావాలి ద్విప్రకారం విత్తం ఇది వైదిక సంస్కృతి విత్తం అంటే క్యాష్ డబ్బు అలాంటి విత్తం కాదు ఇక్కడ వేదంలో అలాంటివి చెప్తారు కట్నం పుట్టుకో ఆ వాడుకో ఇలాగే చెప్పరు ద్విప్రకారం విత్తం వీడికి లోకత్రయ సాధనమైన పుత్రుడు కావాలి రెండు రకముల విత్తము కావాలి విత్తము అంటే డబ్బు ధనము ఏమిటా విత్తము అంటే మానుషం విత్తం దైవం విత్తం మానుష విత్తము దైవ విత్తము చాలా ఇంట్రెస్టింగ్ విత్తాలేవి వాటర్ దే మానుషం విత్తము కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం ఇప్పుడు మీకు నేను చాలాసార్లు మనవి చేశాను కేవల కర్మ ఉపాసనతో కూడిన కర్మ చెప్పాను కదండి ఏ ఉపనిషత్తు తీసుకున్నాయి వస్తూ ఉంటాయి కేవల కర్మ అంటే మనస్సు ఏమీ లేదు యాంత్రికంగా కర్మ చేసేస్తాను అది కేవల కర్మ దానికి ఫలం ఉంటుంది ఆ ఫలం ఏమిటంటే పితృలోక ప్రాప్తి అంటే ఆ లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్ ను వాడికి లభిస్తుంది సో ఆ కేవల కర్మకి మానుస విత్తము ఆ కర్మకు మీరు ఉపాసనని జోడించారనుకోండి ఉపాసన అంటే ఏమిటి మనస్సుని ఆ దేవత మీద ఈశ్వరుని లగ్నం చేయటం అంటే దేవుణ్ణి పిక్చర్లోకి తీసుకొచ్చారు కేవల కర్మ అంటే వీడి ఇంద్రియాలు దేహమే చేస్తూ ఉండదు మెకాన్ రోబోట్ లైక్ చేసేస్తారు దానికి ఉండే ఫలం దానికి అంతకంటే ఉత్తమమైన ఫలము ఉపాసనని జోడించినప్పుడు ఉపాసనతో కూడిన కర్మ దానికి దైవం విత్తం విద్య విద్య అంటే ఉపాసన విద్య అంచ దైవం విత్తం ఈ విద్య అంటే ఉపాసన ఇది దైవ విత్తము కర్మ మానుష విత్తము కర్మ వల్ల ఏమిటి లాభం అంటే పితృలోక ప్రాప్తి దైవం వల్ల ఏమిటి లాభము దైవ విత్తం వల్ల అంటే దేవలోక ప్రాప్తి సాధనం స్వర్గంలో హయ్యర్ లెవెల్ కాబట్టి ఈ రెండు విత్తాలు కావాలి కర్మ పితృలోక ప్రాప్తి సాధనమైన కర్మ కావాలి బట్ అట్ ది సేమ్ టైం కేవల కర్మలో మేము ఆగిపోకూడదు దేవలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఉపాసన కూడా నాకు కావాలి అని వీడు ఇప్పుడు ఈ వర్ణం కాబట్టి మీకు ఏం ఏమి తెలిసింది ఆ వ్యక్తి ఎలాంటి వాడే తెలిసింది కేవల రాగి వైదికుడు వివాహం చేసుకోవాలి పిల్లల్ని కనాలి పుణ్యాన్ని చేసుకోవాలి కర్మల్ని చేసుకోవాలి స్వర్గానికి పోవాలి అది వాడి యొక్క స్ట్రక్చర్ వీడు ఇప్పుడు వీడు ఏం కోరుకుంటాడు సో కామ నేను పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటాను లేదు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి సంతానం కావాలి పితృలోకం కర్మ చేయాలి కర్మ చేయాలంటే భార్య పక్షం ఉండాలి భార్య పక్షం లేకపోతే కర్మ చేసే అధికారం ఉండదు అయజ్ఞో వా ఏషయో పత్నీ కహ యహ అపత్కహ ఏషహ ఈ అపత్నీ ఉంటాడే పత్ని లేనివాడు వీడు అయజ్ఞ అవిద్యతే యజ్ఞం న్యస్య వాడి బతుకులో యజ్ఞం లేదు భార్య పక్కన ఉండాలి అయినా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదో రంగులు గుడ్డ ఏదో పక్కన పెట్టుకుని పూజ చేసుకోవాలి కానీ లేకుండా చేయడానికి లేదు శ్రీరాముడు అదే పని చేశాడు శ్రీరాముడు అంటే ఏదో బంగారు ప్రతి పని పెట్టుకున్నాడు ఇప్పుడు వామన్ సామాన్యం రావాలి దాస్తావాడు వంగారు ప్రతిభ ఎక్కడ తీసుకొస్తారో అందుకోసం నేను ఏదో భక్తి చూపా సో భార్య పక్కన ఉండి కర్మ చేయాలి ఉపాసన కూడా అంతే గాయత్రి ఏ పని చేసేవాళ్ళు ఎలా చేస్తారు సన్యాసం చేసేవాళ్ళని తెలుస్తుంది మమ మమో మమ అని చెప్పే ధర్మపతిని సమేతస్య అని చెప్తారా చెప్పరా ధర్మపతిని ఉంటుంది వీడు గాయత్రీ జపం చేయడాలు ధర్మపతిని ఎందుకంటే మరి ఉపాసనది కర్మతుడి ఉపాసన అర్ఘ ప్రభావం కర్మ గాయత్రీ జపం ఉపాసన కర్మ ఉపాసన రెండింటికి ధర్మపత్ని పక్కన ఉంటుంది పక్కన ఉంటుందంటే ఆవిడేదో ఒంటిలో ఉంటుంది డజంట్ ధర్మపత్ని సమేతస్య ఈ సత్యనారాయణం చేసేప్పుడప్పుడు ఓసారి వచ్చి కూర్చుని వెళ్లమంటారు పురోహితలు గమనించారా ఓసారి అమ్మాను వచ్చి కూర్చో సంకల్పం చేసిన తర్వాత వెళ్ళిపోమంటుంది ఎందుకంటే ఈవి వెళ్ళకపోతే ఈయన కాఫీ రాజరాత్రి ఆవిడే అవుతుంది ఎనీవే సో ధర్మపత్తిని సమేతస్థాయి పుట్టింట్లో ఉన్నా ధర్మపతిని పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు ధర్మపత్ని సమేతస్య ఆవిలో ఉన్నా లేకపోయినా అక్కను ఉన్నా లేకపోయినా ధర్మపత్ని సమేతస్యా కనుక మొట్టమొదట వివాహం మిగతావన్నీ తర్వాత ప్రయాణం చేయాలంటే ముందు తిక్కట్టు సరిపెట్టేసూడా ఉంది తర్వాత ముందు తిక్కట్టుతో ఆరంభం కాబట్టి వీడికి పితృలోక ప్రాప్తి దేవలోక ప్రాప్తి ఇహలోకము పరలోకము అన్ని కూడా సిద్ధించాలంటే భార్య వలన సిద్ధిస్తుంది కాబట్టి నాకు భార్య కావాలి అని కోరుకుంటారు వీడికి కర్మయోగం వారికి జ్ఞానయోగం ఈ రెండింటినీ కలుపుతారంటే ఎలాగో కలుపుతారు దీన్ని చూడని ఎంత తేడా ఉందో ఆత్మాయోకహ అన్నదానికే ఒక ఆయన తనకు శ్రాద్ధానికి వ్యవస్థ లేదని బెంగపెట్టుకుంటారు నేను అన్నాను ఏమండి అలా బెంగపెట్టుకుంటారు ఆత్మకి మరణం లేదు ఆత్మ అజనము అమరము మీరు భగవద్గీత శ్లోకాలు విని ఉంటారు ఎందుకు బెంగా ఇంకా బెంగ ఉంటే పోనీ ఏదో కింద మీద పడి ఆ ఎక్కడికో ఆ గంగా నదికి బ్రహ్మకపాలం అనే ఉంది బ్రహ్మకపాలం గంగానదికో లేదే గోదావరికో వెళ్లి ఆయన పురోహితుడిని చెప్తే ఓ శ్రాద్ధం ఒకటి వేస్తాడు ఆత్మశ్రాద్ధం ఓ నాలుగు పిండాలు పిండాలంటే లేదు పిండితోటి చేసి అగా నదిలో వదిలిపెట్టి దండం పెడితే అయిపోయి ఆత్మశ్రాద్ధం ఆ పని చేసుకోండి కమౌట్ ఆఫ్ దట్ ఫీలింగ్ అని నేను చెప్తే ఆయన వెనకగా అది ఆ వైదికుడికి మాట కోసం వైదిక సంస్కారం వల్ల బలంగా ఇది లౌకికులు ఉన్నారనుకోండి వీళ్ళకి ఆత్మాక్కర్లేదు కర్మక్కర్లేదు వాళ్ళ గురించి ఏమో పాఠం చెప్తాం పాఠం వాళ్ళ గురించి కాదు ఇది కానీ అది కానీ కావలసిన వాడి గురించి పాడతాం కాబట్టి వేదంలో ఈ రెండు రకాల విభాగం ఉన్నది ఇన్నింటిని నీవు కలిపి గుచ్చి ప్రయత్నం చేయొద్దు అని అంటున్నారు శంకర్ ఎందుకంటే ఇక్కడ ఆత్మకర్తగా స్వీకరణానికి తెలియబడుతుంది ఈ రెండింటినీ ఎలా గుచ్చుతావు ఎందుకంటే సంకల్పం ఉంటే కానీ కర్మ ఉండదు సంకల్పానికి వినుక తాను కర్తననే అజ్ఞానం ఉండాలి తాను కర్తననే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానానికే అజ్ఞానం వేరు కాబట్టి ఈ రెండింటినీ గుచ్చి ప్రయత్నం మీరు చేయవద్దు అని శంకర్లు అంటారు అంచేతనే నేను ఇదంతా చదివి నేను ఎలా చెప్తా ఉంటానంటే కొంత మన జీవితానికి అన్వయించే విధంగా మీరు వేదాలతో అధ్యయనం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేస్తే మీరు కొన్ని లౌకిక విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది అది ఇది కట్టకటి మోసుకెళ్తూ ఉంటానంటే అది వర్కౌట్ కాదు అని నేను మనవి చేస్తాను ఏ లౌకిక విషయాలు అంటే కామ్య కర్మలకి దూరంగా ఉండాలి అమ్య కర్మలను విడిచిపెట్టాలి క్రమంగా విడిచిపెట్టేసింది క్రమంగా నేను ఎందుకు అంటున్నానంటే ఇంకా ఎవరైనా కొన్ని కామలు ఉంటే యూ ఇంక్లూడ్ దమ్ అని చెప్పడం కోసం అంటున్నాను క్రమంగా స్లోగా ఇయర్ బై ఇయర్ అమ్యకర్మలను విడిచిపెట్టేసింది సో ఆసక్తి తగ్గించేసుకోవాలి అలాగే ఆత్మ మార్గంలో వెళ్లాలి లేదండి మా డిజైర్స్ అన్ని మేము మా భయాలన్నీ మేము మా కాన్సెప్ట్స్ మా ఫీలింగ్స్ మా ఐడియాస్ అన్ని మేము మా పెట్టుకుంటాం మాకు కూడా కావాలి అని అది అలా వర్క్అవుట్ కాదు ఎందుకంటే దే ఆర్ మ్యూచువల్లీ అపోజిట్ ఆ విభాగం అనేది ఒకటి దృఢంగా ప్రతిపాదన చేస్తూ ఉంటాం ఈ విభాగాన్ని వివేకం క్లారిటీ గీశారనుకోండి ఇటు ఉన్నది అటు జంప్ చేయడానికి ఉండదు అటు ఉన్నది ఇటు జంప్ చేయడానికి మీరు లైన్ గీయకుండా అది ఇటు అటు కాకుండా హేజీగా అట్టబెట్టారనుకోండి ఇటు నుంచి అటు జంప్ చేసేస్తూ ఉంటుంది అటు నుంచి ఇటు జంప్ చేసేస్తూ ఉంటుంది అది కొంతమందికి అలా లైన్ గీయడం ఇష్టం ఉండదు సో లైన్ గీయకుండా ఉంటే మనం ఎలాగ వస్తే అలాగని మ్యాన్కులేట్ చేసుకుంటా ఉండదు ఇట్ ఈస్ ఏ కంట్రైవింగ్ అచిట్యూడ్ ఇట్ డజన్ సర్వెని పర్పస్ క్లియర్ కట్ గా ఉండాలి విషం ఎప్పుడు క్లియర్ గా ఉంటుంది విషంలో మీకు ఇలాంటి కల్తీ ఉండటం సో దిస్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎస్పెషల్లీ శంకరాశ్ర గ్లోరిస్ ఇన్ దట్ ఆస్పెక్ట్ తర్వాత అవిద్యాకామవత ఏ సర్వాణి కర్మాణి శ్రౌతాది నిదర్శితా ఇప్పుడు ఈ కర్మల్ని బోధించారు ఇక్కడ పైన కర్మలు సంతానాన్ని పొందటం ఇంకా యజ్ఞాలు చేసుకోవటం పుణ్యాన్ని సంపాదించుకోవటం తీర్థయాత్రలు దానాలు ధర్మాలు అన్నీ కూడా కలుపుకోండి వీటిని అన్ని ఎవరికి బోధించారండి కామవత కామన గలవాడికి కామన ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే కామన ఒక్కటే ఉండదు కామనతో పాటుగా అజ్ఞానం కూడా ఉంటుంది వారు అంద మాట వాడు నాకు స్వర్గానికి వెళ్లాలని కామనుంది అని అంటారు నీకు అజ్ఞానం ఉంది అజ్ఞానంతో పాటుగా స్వర్గ కాపనం ఉంది అని వేదాంతులు అంటారు అంటే నాకు అజ్ఞానం అంటావన్ను నేను ఇంత వేదంతో చదువుకుని యజ్ఞం ఎలా చేయాలో నాకు తెలుసా నీకు తెలుసా నాకు నన్ను నేను అజ్ఞానినా నువ్వేమో జ్ఞానివా నీకు యజ్ఞం ఎలా చేయాలో చెప్పు మొదటి స్టెప్ కూడా తెలియదు నీకు నువ్వు జ్ఞానివి నేను అజ్ఞాని అని వాడు అంటాడు ఈ రకమైన పురపక్షం ఉంది అంటే ఇప్పుడు శంకరులు అంటారు యజ్ఞం తెలుసుకోవాల్సిన ప్రారంభ నాగెందుకు నాకు స్వర్గం అక్కర్లేదు నీకు స్వర్గం కావాలి కాబట్టి నువ్వు యజ్ఞం తెలుసుకోవాలి నాగెందు యజ్ఞం తెలుసుకోవడం అదో అజ్ఞానమా అసలు నువ్వే అజ్ఞానివి ఎందుకంటే స్వర్గ కామన నీకుంది కాబట్టి నువ్వు అజ్ఞానివి అవిద్యా కామవత మరి అయితే నాకు స్వర్గ కామన ఉంది నాకు స్వర్గలోకం కావాలి లోకం అక్కర్లేదు అక్కర్లేదు నాకే లోకం మరి ఏం చేస్తావు ఆత్మాయం లోక వీడు ఈ గడుసు వాడికి ఏం సమాధానం చెప్తారు సో అవిద్యా కామవత ఏవ అజ్ఞానం ఉండాలి ఏమిటి అజ్ఞానము ఆత్మకర్త అజ్ఞానం అది అంతకంటే పెద్ద అజ్ఞానం ఇదే ఉంటుంది ఆత్మ అకర్త అండి ఇది సూర్యుడు పశ్చిమాన్ని ఉదయిస్తాడంటే దాన్ని జ్ఞానం అంటారా జ్ఞానం అంటారా బస్ ఆత్మకర్త నేను కర్త అన్నావా అన్నవా అనలేదా అవును నేను కర్తని బస్ నువ్వే అజ్ఞానం ఇంకా వేరే అజ్ఞానం శంకరులో వచ్చాడు కహా అజ్ఞాని అని అడుగుతాడు పూర్వపక్ష పదమూడు అధ్యాయంలో వస్తుంది ఎవరైనా అధ్యాయులు అంటారో ఇప్పుడు ఆవుల మంద వస్తుంది కౌ కౌస్ హూఈ అంటే గోపాలప్పుడు ఎవరు అంటే వీడు అంటారు గో గోవులతో పాటు ఉన్న వాళ్ళే గోపాలప్పుడు వాళ్ళు మరి ఎవడానాన్ని అడుగుతావి అజ్ఞానం ఎవరికి ఉంది మీకు ఆ విషయం తెలుసా తెలీదు మరి ఎవడానం అడుగుతావే నువ్వే అజ్ఞానివి గోపాలకుడు ఎవరు అడుగుతే ఎందుకు అక్కడేందుకు గోవులతో పాటు ఉన్నవాడే గోపాలకుడు అజ్ఞానంతో పాటు ఉన్నవాడే అజ్ఞాని కహ అజ్ఞాని మరి ఇదో ప్రశ్న స్వం అజ్ఞాని అని అందరూ వీళ్ళ చెప్తారు సో ఆ విధంగా అవిద్యా మన కామన అంటే స్వార్థము తన కొరకు కావాలి అంటే అది స్వార్థము అది కామన్ అయిపోతుంది దాంట్లో మీకు స్వార్థము నయా పైస కూడా లేదనుకోండి అది ఇంకా కామన్ అనబడదు నిస్వార్థము దాంట్లో కామనే ఉంది కాబట్టి మీరు ప్రేమ అని మీరంటే ఆ ప్రేమలో స్వార్థం ఉంటే దాన్ని ప్రేమ అనకపోవడం మంచిది ఆసక్తి అంటే మంచిది కాబట్టి చేతమే మానవులకి ప్రేమించడం తెలియదు ఎందుకంటే ప్రేమిస్త బంధంలో పడతారు అది ప్రేమ ఎలా అవుతుంది ఆసక్తి అవుతుంది కానీ ప్యూర్ లవ్ లో ప్రేమలో బంధం ఉండదు ఫ్రీడమ్ ఉంటుంది లవ్ లిబరేట్స్ లవ్ డజంట్ బైండ్ ఇట్ ఈస్ ది అటాచ్మెంట్ విత్ బైన్స్ కనుక ఎనీవే సో అవిద్య కామన్ అజ్ఞానం ఉంటుంది దాంతోపాటు కామన్ ఉంటుంది मानवड़की निधि हृदय में आत्मरूप कावाली अतू अदे अज्ञा ओ राी पे निधि सुखमा पे सुखमा यह त्यागराजगार गीर्तन में वेगाधि कोसमें वत आत्मा पे विस्में निधि कोसमत ఈ నిధి ఇప్పుడు సపోజ్ మీ దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి ఇంకొక ఐదు లక్షలు దాన్ని జోడించారనుకోండి విల్ యూ బికమ్ మోర్ సెక్యూర్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ జస్ట్ ది ఆపోజిట్ ఇట్ ఈస్ జస్ట్ ది అపోజిట్ డబ్బున్న వాళ్లు తమ పేరు మీద భారతీయుల పేరు మీద గన్నులు కొనుక్కున్నట్టు పెట్టుకుంటారు ఎందుకు ఈ గన్నులు వైయు నీడే గన్ మనకి ఎవరికైనా గన్ను కావాలని అనుకున్నా వీడో నీడే గన్ ఓన్లీ బాగా ధనం అధికంగా ఉంటే యూ నీడ్ ఎన్ అసలు గన్నులు ఎక్కడ అమ్ముతారో మీకు ఎవరికైనా తెలుసా హైదరాబాద్ లో గన్ను షాప్ ఉందని ఎరుగుదిరా కాబట్టి ఆత్మానే నిధి అజ్ఞానం అది అవిద్య కామవత అనేవాడికి కర్మ శ్రౌతాదీని కర్మ అని శ్రౌతము మొదలైన కర్మ శ్రౌతము అంటే అంటే యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు చిత్రయాగం చేస్తే క్యాటీలు వెళ్తొస్తుంది పశు సంపద ఉత్తరకామేష్ఠి అగం అవుతుంది పుత్రకామేష్ఠి యాగం చేసినట్లయితే సంతానం కలుగుతుంది ఈ మధ్య చేశారు కేరళలో ఎవరికో కొంతమంది సంతానం కలిగింది సో ఈ విధంగా కాబట్టి ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయండి ఎన్ని కామనులు ఉన్నాయంటే అసంఖ్యాకాలుగా ఉన్నాయి ఇంకా ఎన్ని అన్ని గ్రామ కామస్య అని వేదం వలిస్తుంటే అస్తమానో వస్తూ ఉంటుంది గ్రామ కామస్య నేను ఉండబట్లేగలిగానే ఏవాడు అండి ఈ గ్రామ కాముడే అంటే ఏమిట్రా ఈ ప్రెసిడెంట్ పదవి కావాలనుకునేవాడే గ్రామ కామస్య సర్పంచ్ అవ్వాలని వాడికి కోరిక కౌన్సిలర్ అవ్వాలని కోరిక వాడికి గ్రామ కౌన్సిలర్ అవ్వాలనుకున్నవాడు వాడు ఏం చేస్తాడంటే రాజకీయ జీవితం అంటాడు దాన్ని ఎలా ప్రారంభిస్తాడు కొబ్బరికాయ బట్టి పూజ చేసి ప్రారంభిస్తాడు అంతే కదా రాజకీయ జీవితం ఎలా ప్రారంభిస్తాడు కొబ్బరిగా కొట్టి పూజ చేసి ప్రారంభిస్తాడు వాట్ డస్ ఇట్ ని యు యు యు యు యుర్ వర్షిపింగ్ ది గాడ్ ఫర్ ఫర్ ఎ బెనిఫిట్ అదో కామన గ్రామ కామస్య రాష్ట్రకామాయ హోత ఈ మంత్రం ఏమన్నారా రాష్ట్ర రాష్ట్రభృద్లోనూ ఉన్నాయి రాష్ట్రకామాయ హోత్యాహ రాష్ట్రకాముడు హోమం చేస్తాడు రాష్ట్రం వైరాష్ట్రభృత అని ఇలాగ ఒక పెద్ద పనస నాకు మర్చిపోయాను మనస కాబట్టి రాష్ట్ర కాముడు ఓ హోమం చేస్తుంది రాష్ట్రం మీద ఆధిపత్యం కావాలనుకున్నవాడు కాబట్టి ఇవన్నీ శ్రౌత కర్మలు కామ్య కర్మలు ఆది శ్రౌతంతో రాగదు స్మార్తమని ఒకటి ఉంటాయి సంఖ్య పెరిగి కొల్ది ఒక సూపర్ బజార్తో పని పూర్తవదు పక్కన ఇంకా స్మాలర్ బజార్లు కూడా ఉంటాయి స్మార్త కర్మలు మీరు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బయటికి రాగానే పాను షాప్ ఉంటుంది పక్కన అక్కడ చిన్నది దారలేదు ఈ పాను ధరలు జోడించాలి కామన్లు ఇలాగే ఉంటాయి ఈ పాన్ ఎందుకంటే ఆ హెవీగా తినడానికి ఇది ఇది ఇది అవసరం హెవీగా తినలేదనుకోండి పాన్ ఎందుకు ఆ పాన్ నిండా సున్నమది ఉంటుంది వాటి దాంట్లో జరగా కూడా వేస్తే ఇంకే లేకపోతే అవేవో ఆల్ కైండ్స్ ఆఫ్ నట్స్ వేస్తాడు ఈ వైయుషుడి ఈ టాల్ వస్తుంది స్మార్ట్ అక్కడ మనం ఇంకా ఇవేవో ఇంకా ఇంకా కోరికలు స్మార్త అంటే ఏమిటి నదీ స్నానము తీర్థాపనము దాన ధర్మాలు దాన ధర్మాలు చేయడం తప్పని కాదు సకామంగా చేసి వాటి గురించి చెప్తున్నాం ఇక్కడ అధర్మపు మీమాంస ఏం లేదు అంత ధర్మానికి సంబంధించిన మీమాంసే కాబట్టి ఇవన్నీ కూడా ఎవళ్ళకి అంటే కామవత కామన గలవాడికి అంటే అవిద్య కామవత అజ్ఞానిని చూపించను అన్నారు నువ్వు కామన గలవాడిని చూపించు నేను అజ్ఞానిని చూపిస్తాను వాడే అజ్ఞానం కాబే ఇది విభాగము చేసినారు తర్వాత ఏభ్యో వ్యుత్ ప్రవ్రజంతి వ్యుత్న ఆత్మానమో ఇచ్చ అది రాగి గురించి చెప్దాం ఇప్పుడు విరాగి అకామస్య విహితం रागी सका की अनेकम विधिं कर्मल उपासनों विधि अकामकामें विधि व्युत्थ्यों प्रव्रज अदे मंत्रर चूस्ते पैन एतमेव प्रभुराज लोकमेचन तो ब्राह्मण प्रभ्रजी नागो अध्याय नगो खंड इंडो मंत्र అదే కంటిన్యూషన్ కం ప్రజయా కనిష్యామో ఏషాన్మోయమాత్మాయం లోక అదే మంత్రం కంటిన్యూషన్వ్రజంతి వాటి నుండి పైకి లేచి వ్యుత్నం అంటే పైకి లేవడం పైకి లేచి పైకి లేవడం అంటే ఫిజికల్ గాని కాదు మనస్సులో ఆ లెవెల్స్ కి అతీతంగా ఎదిగి అనర్థం తేభ్యో వ్యుత్ అంటే ట్రాన్సెండింగ్ అనర్థం ట్రాన్సెండింగ్ అన్నా విడిచిపెట్టేయటం ఒకటే అయితే ట్రాన్సెండింగ్ కి అధిగమించడానికి విడిచిపెట్టడానికి తేడా ఏమిటంటే మీరు ఈ లెవెల్లో ఉండి పక్కన బారేస్తే దాన్ని విడిచిపెట్టడం అన్నారు ఈ లెవెల్ నుంచి పై లెవెల్ కి ఎదిగిన కారణంగా అది మీ నుండి జారిపోతే దాన్ని ట్రాన్స్జెండింగ్ అన్నారు అది సగం ఎంత తేడా ఉందో చూడండి వ్యుత్నము అది సగతి ఇది ఒక బిగింపు బిగింపు పెట్టుకుని ఫోర్సిబుల్ గా నేను ఇంక కామన్ నాకు వద్దు అలాంటిది కాదు రైజ్ అబౌవ్ రైజ్ అబౌవ్ ఒకసారి మీరు ఈ రైజ్ అబౌవ్ ఏ పర్టికులర్ లెవెల్ ఆ లోవర్ లెవెల్లో ఉన్న వాటిని మీరు విడిచిపెట్టక్కర్లేదు అవి జారిపోతాయి విముక్త వీడు విడిచిపెట్టడం అవి వీడిని పట్టుకోలేక వెనకాల ఉండిపోతాయి అది వ్యుత్ అనము అన్నారు ఇంకైతేనే సన్యాసం ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇంకా సన్యాసం తీసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితిలో సన్యాసం తీసుకోవాలి హీ నిడ్ నాట్ టేక్ టు సన్యాస అనే స్థితిలో హీ కన్ టు సన్యాస సన్యాసము అంటే వీడు విడిచిపెడతాడని కాదు అవి జారిపోతాయి థింగ్స్ దే డ్రాప్ ఆఫ్ లైక్ గార్మెంట్ డ్రాప్స్ ఆఫ్ లాగే పాము కుబుస్ చెప్పాను మీకు ఇట్ డ్రాప్స్ ఆఫ్ ఆ రకంగా భార్యాపుత్రులు దే డ్రాప్ ఆఫ్ ఓన్ పెట్టండి మీరు మోహన్ వీడి ఇంట్లో ఉన్న ఒకటి అక్కడ ఉన్నావు ఒకటి ఎక్కడో వాళ్ళు దడబెట్టి వదిలేస్తారు వీటిని అలాగే డ్రాప్ ఆఫ్ అయిపోతారు దట్ ఈజ్ కన్యాసో ఆ లెవెల్ కి రీచ్ అవడం ముఖ్యంగానే దట్ యాక్ట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ నాట్ ఇంపార్టెంట్ రీచింగ్ దట్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ అంచేది ద స్పిరిట్ ఈస్ ఇంపార్టెంట్ ఈ ఫిజికల్ యాక్ట్ అన్నది కొంత ప్రారంభాధీనంగా ఉంటుంది కొంతమందిలో స్పిరిట్ ఉంటుంది ఫిజికల్ యాక్ట్ ఉండదు ఏమీ నష్టం లేదు కొంతమందిలో ప్రారంభం రివర్స్ అవుతుంది స్పిరిట్ ఉండదు ఫిజికల్ యాక్ట్ వస్తుంది ప్రాబ్లం సన్యాస బికమ్స్ ప్రాబ్లం ఒక ఆయన అన్నారు మాతో శనివాస స్వామి లెక్చర్కి అటెండ్ అయ్యానండి పడిపోయాను వలం వేస్తుంది అంటూ పడిపోయాను అని అన్నారు సన్యాసంటే బస్సులో వెళ్తూంటే బస్సులో కూర్చున్నాడు ఒకవేళ నేను ఇంకో సన్యాసి ఆయన ఇలా వెళ్ళారు చిన్నవామి వేసిన వల ఆ వల్ల పడిపోయాం మీరు కూడా ఆ వల్ల పడ్డారా తప్పండి అలా రద్దు కడుపు అట్టే పెట్టుకోవాళ్ళది అంటే మరి చూడండి మరి దుఃఖం అనుభవించేవాడికి తెలుసు బాగుపోయారు ఇప్పుడు మీరు అలా చింత చేయకండి తప్పకూడదు మన ప్రారంభాన్ని బట్టి మనం సన్యాసంలోకి వచ్చాం సన్యాసం మన ఎందుకు సన్యాసం తీసుకోమంటారు ఆయన ఉంచారు ఓదిచ్చారు కాబట్టి అలా అనుకోకూడదు అలా అనుకుంటే బరువు అవుతుంది మీరేమీ చింత చేయద్దు మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి అని నేను ఏదో ఆయన ఓదార్ సో ఆ విధంగా బరువు ఇద్దరికం శబద్ధ ఇప్పుడు మీరు ఏదైనా కావాలనుకోండి మీరు ఉత్సాహంగా వెళ్లి అడిగి తీసుకోవడం చేతకాలేదనుకోండి మీకు మరి ఇబ్బంది పడతాం తేభ్యో వ్యుత్ ప్రవ్రజంతి ఈ నిష్కాలున్నదే వీళ్ళకి ఈ కర్మలు ఎందుకండి వీళ్ళకి వ్యుత్ వాటి నుండి బయటపెట్టి వాటి అంటే వాటిలో ఏషణలున్నా ఏషణాత్రయం అని అక్కడ టాపిక్ అది యేషణాత్రయం మూడు ఏషణ అంటే కామన అని అర్థం మరో పేరు ఏషణ ఆ ఏషణలో ఆ వాక్యం ఉంది ఏంటంటే విత్తైషణాక్షాచర్యం ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో మీకేమేషణలు చెప్పారు చూడండి ఇక్కడ ఏమేషణలు చెప్పారు పుత్రైషణం మొట్టమొదటి వచ్చింది లోకత్రయ సాధనం పుత్రం రోత విత్తం మానుషం విత్తం దైవం విత్తం రోతలోక పితృలోక దోక అంతే అదే వరస ఎగంలో సిస్టమేటిక్గా ఉంటుంది తేడాగా ఉండదు కాబట్టి ఈ మూడు మూడు కోరికలు ఉన్నాయి వాడికి ఇక్కడ ఆ మూడు ఏషణల నుంచి బయటపడతాడు ఒకసారి నేను దారహిషణ అనుభయా అనుభూతి పోయి కాదు ఏం కాదు కరెక్ట్ అని ఒక ఆయన కరెక్ట్ చేశాడు కరెక్ట్ ఎందుకంటే అక్కడ ప్రాతి దార పరిగ్రహ ఆ దార శబ్దాన్ని బట్టి నేను భ్రమపడ్డా అక్కడ దారాహిషణ ఏం లేదు ఉన్నది పుత్రీషణ విత్తషణ లోకైషణ అది వరుస అంచేతే వాక్యం ఏంటంటే హేభ్య అంటే మూడింటికి రిఫరెన్స్ పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ పుత్రుడేమిటి వాడు పుత్రుడు నేను తండ్రి వాట్ ఈస్ దిస్ ఈ రేజెసే పోతాడు పుత్రుడు పుత్రుడు అక్కడే ఉంటాడు వాడేమిపోడు వీడు రైజయడు కదా అని వాడు బాగా ఉంటాడు విత్తైషణాయాశ్చ పుణ్య పాపాలు మనకు అక్కర్లేదు మనకు సార్ ఎస్య మృత్యు భయం నాస్తి పరలోక భయం కదా పరలోకం ఎందుకు ఇది ఈ దేవలోకానికి వెళ్ళడం అక్కడేమో డ్యాప్ సరూపార్థిలు వేట్ ఇంట్రెస్ట్ లోకైషణ ఆయాశ్చ్య విత్తషణ ఆయాశ్చ్య మానుషం విత్తం దైవం విత్తం ఆత్మ సర్వం ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ రినౌన్స్డ్ ఇన్ రిజాల్వ్డ్ ఇన్ ఆత్మ ఈ యేషణల నుంచి పైకి వెళ్లి అధిగమించి మరేం చేస్తుందండి బోయినమ్మాట బోయినంచే దేహం అన్నది కదా ఆత్మహత్య కాదుగా భిక్షిక్ష చేసుకుని బతికేస్తుంది ఇలా శాస్త్రం ఇలా చెప్పారు అయితే ఒకప్పుడు సమాజంలో భిక్ష ఇచ్చే సందర్భం ఉండేది భిక్ష ఇవ్వాలి సన్యాసికి అని గృహస్థులు అనుకునేవారు అయితే ఇప్పుడు గృహస్థులు సన్యాసులకు భిక్ష ఇవ్వడం తల్లిదండ్రులను చూస్తే అదే మహాభాగ్యం ఇంక ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి బరువై పాపం వాళ్ళు కష్టపడుతుంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అని చేశాను కదండి ఇప్పుడు భిక్ష కావాలంటే ఒక ఆయన ఉన్నారు ఏమండదు మీకు ఆదివారం మధ్యాహ్నం నేను వీక్షిస్తా ఓకే శుభం ఇంకో ఆయన వచ్చి నేను ఆదివారం మధ్యాహ్నం భిక్ష ఆదివారం మధ్యాహ్నం ఇలా పది మంది ఆదివారం మధ్యాహ్నం వీక్షిస్తాను పది మంది భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు మీకు ఆదివారం మధ్యాహ్నం భిక్ష మాత్రం మా ఇంటికి వచ్చే శ్రేణి స్వామిజీ అని టెన్ పీపుల్ టోల్డ్ మే మరి ఆదివారం రాత్రి మాట ఏమిటి సోమవారం వజాలే వాడేమిటి అందరూ ఆదివారం మధ్యాహ్నం భిక్ష ఇచ్చేవాడు మొన్నాడు ఇచ్చివాడేవాడు లేదు చిత్రం ఏంటంటే ఈ పది మంది దగ్గర నేను ఒక్కళ్ళ దగ్గర కూడా ఆదివారం మధ్యాహ్నం భిక్ష కూడా తీసుకోవట్లేదు ఎలా తీసుకుంటాను ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ దామ్ వాళ్ళు దే హవ్ టు బెండ్ దేర్ సిచ్యువేషన్ ఉచ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దే కెనాట్ డూ అని వాళ్ళు అనుకుంటారు we cannot do no one anukunta they are not willing to do an ne anukunta cinema ko velalante selavetta veltharu adithada issue kadu kaabatti there is no such a system the system gol lekunna aipoy indhethare bhikshajariyam charamthi ane mata oka pisaru impractical ga tayare undaru sadhu ki sadhyam kadu koncham nalanda nooru unnavadige aithe paravaledu kane andariki bhiksha jalive anladhi kashtam అందుకోసమని ఆశ్రమాలు కట్టుకుని మొట్టమొదటి ఆశ్రమంలో కిచ్చనే కడతారు ఒక ఆయన ఆశ్రమానికి ఇనాగరేషన్ అది అయిన తర్వాత శంకుస్థాపన ఉద్దాం శంకుస్థాపన ఏ గృహస్థులు చేసినట్టుగా అదా ఆశ్రమాన్ని గృహస్థులు చేయాలని శంకుస్థాపన వీటి సన్యాసి ఈ శంకుస్థాపన అంటే మరి చేయాలి కదా చేయాల కర్లేదా శంకుస్థాపన చేయాలా కర్ణహేయా నహి కర్ణహే కర్ణాహ్ అరే గృహస్థులు చేసేది మనం ఎలా చేయడం మహిళ కర్ణహె అరే మరి శంకుస్థాపన లేకుండా బిల్డింగ్ ఎలా కడతారు ఎవడనెత్తి మీద పెట్టి చేయటం ఎవడో సబ్స్టిట్యూట్ని పెట్టి ప్రతిదానికి కాంప్రమైజ్ పంటారు కదండి సరే ఇన్వి నన్ను ఇన్వైట్ చేశారు వెళ్ళాను మొట్టమొదటి గో దిస్ ఇస్ వేర్ కిచెన్ వెల్కమ్ ఓకే సో కిచెన్ తోట సో కిచెన్ ఒకటి పెట్టేసుకుంటే ఆ కిచెన్లో ఎవరో ఇంకో రెండోదంది కూడా భోజనం చేస్తూ ఉంటారు కిచెన్ ఉన్న తర్వాత ఎవరో ఉంటారు భారతదేశం కదా ఏదో అమెరికాలోంటి చోట కిచెన్ పట్టుకుని ఉండకపోయినా ఇక్కడ కొంత జనసంఖ్య ఎక్కువ ఉంటారు తర్వాత స్వామీజీ కూడా కావాల్సిన పదార్థాలు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి ఇట్ ఈజ్ వెరీ న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ ఎ సోషల్ సిచ్యువేషన్ ఫస్ట్ బట్ శాస్త్రంలో అలా చెప్పలేదు ఏభ్యో వ్యుత్ భిక్షాచర్యని చనిపోయింది భిక్ష చేసుకుని బతుకుంటారు ఆ ఎందుకంటే వీడి మళ్లీ వంటాది మొదలు పెడితే అంటే అగ్ని నిప్పు వెలిగిస్తే హోమం చేసి వంట వండుకుని భోజన చేయమని అర్థం దానికి వీడికి హోమం చేసి అధికారము లేదు కాబట్టి కేవలం వంటకోవడం కోసం నిప్పు వెలిగించాలి అది కేవలాఘోభవతి కేవలాది అని ఋగ్వేదమంత్రం కేవలాది కేవలాఘోభవతి కేవలము భోజనం చేసేవాడు అంటే ఇంకేవాళ్ళకి ఇవ్వకుండా తానే భోజనం చేసేవాడు కేవల అఘోభవతి కేవలం పాపో భవతి ఇత్య ఇలాగ దోషాలుగా ఉన్నాయి సో ఈ కిచెన్ ఉన్నది ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాంప్రమైజ్ తప్పదు సోషల్ సిచ్యువేషన్ బట్టి బట్ అదర్వైజ్ యుద్ధాయాథ భిక్షాచర్యం చేరీ కాబట్టి స్వర్గలోకం కావాలి పితృలోకం కావాలి ఈ లోకం కావాలి ఆ లోకం కావాలంటే వీడు ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళాలి అంటే వీడు పరిచ్ఛన్నమైన వ్యక్తి వారికి ఎవో కర్మల్ని విధించారు ఆత్మానమేవ లోకమిత అకామస్య వ్యుత్నం విహితం వ్యుత్నాన్ని శృష్టి విధించింది యుత్యాథ భిక్షాచర్యం చెదంతి ఇక్కడ భిక్షాటనాన్ని విధించింది వ్యుత్నాన్ని విధించింది సన్యసించమని ఎందుకంటే ఒక ఆశ్రమం వీడు సాధన చేసుకుంటాడు కదా సాధకుడికి ఆశ్రమం అవసరం సాధనా మార్గానికి అతీతంలో ఉండిపోతే ఇంకా వాడికి ఆశ్రమం అవసరం లేదు కానీ అత్యాశ్రమే అయిపోతుంది అత్యాశ్రమే దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ బట్ ఇఫ్ హీజ్ అ సాధక సీకర్ నాట్ విల్లింగ్ టు మ్యారీ దెన్ ఆశ్రమ స్వీకారం చేయలేదనుకోండి సాధన ఉండదు ధర్మానుష్ఠానము ఉండదు ఇటు జ్ఞాన సాధన ఉండదు అటు ధర్మానుష్ఠానము ఉండదు అలాంటి వాడిని అనాశ్రమే అంటారు అత్యాశ్రయమే అంటారు అనాశ్రమే ఈ అనాశ్రమీ అనేది కొంత నిందితము అదంత యోగ్యం కాదు అని పెద్దలు చెప్తారు ఎందుకంటే వాడు ఏమైపోతాడంటే హీఈస్ హీఈస్ హ్యాంగింగ్ ఇన్ ది థీన్ దేర్ ఇస్ నో స్లాట్ ఫర్ వాడు వివాహం చేసుకుని ఒక గృహస్థగా జీవించింది కాదు సన్యాసం తీసుకుని సన్యాసైంది కాదు బ్రహ్మచర్యము కాదు బ్రహ్మచర్యగా ఉంటే పర్వాలేదు నైష్టిక బ్రహ్మచర్యమని యు కెన్ ప్రొలాంగ్ బ్రహ్మచర్య గురు గురు సృష్టి చేసుకుంటే అధ్యయనం చేసుకుంటాడు ఇది కాదు అది కాదు అది కాదు మరి ఏం చేస్తాడంటే భోజనం చేస్తాడు హోటల్స్తో ఉంటాడు పార్టీ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లైఫ్ సిచ్యువేషన్ నాట్ ఫేవర్ నాట్ ఫేవర్గా సో అందు వ్యుత్నాన్ని విధించారు అకామస్య విహితం సన్యాసాశ్రమం తీసుకుని సన్యాసిగా భిక్షాచర్యం చేస్తూ బతకాల్సిందే ఒక విధి ఒక మ్యాండేట్ ఆల్సో ఇట్ ఇస్ ఏ ప్రాక్టికల్ థింక్ బి ప్రాక్టికల్ అవుతుంది సో ఈ రకంగా ఎంత విభాగం క్లియర్ గా ఉంటుంది దీన్ని దాన్ని ఏక ఏకపురుషుడు అనుష్ఠించటము అంటే సముచ్చయం కుదరదు వేర్వేరు కాలాలలో ఒకే పురుషుడు సమన్వయం కుదురుతుంది ఒకే కాలంలో వేర్వేరు వ్యక్తులు సమన్వయం కుదురుతుంది అని అంటున్నారు అందాము తదే తద్విభాగవచనం సత్ౌతమ సముచ్చయ అభిప్రేత సగవ కాబట్టి వేదంలో ఈ విధంగా శ్రౌతర్మకి జ్ఞానానికి శ్రౌతర్మ జ్ఞానయో ద్వివచనం రామస్ రామయో రామాణాంలాగా రెండవి ఒకటి శ్రౌతకర్మ మూడు కాదు శ్రౌత కర్మ మూడు కాదు రెండు శ్రౌత కర్మ అంటే వేద విహితమైన కర్మలు ఆయన శ్రౌతమని ఎందుకు అంటున్నారంటే తర్వాత స్మార్త కర్మ అని ఒక కరాలదిగా సింపుల్గా చెప్పేసి ఇదే రూల్ దానికి కూడా వర్తిస్తుంది ఫినిష్ చేస్తారు అందుకోసం శ్రౌత కర్మ అంటున్నారు సో శ్రౌతక కర్మకి అంటే వేద విహితమైన కావ్యకర్మలకి జ్ఞానానికి అంటే ఆత్మజ్ఞానానికి సముచ్చయము కుదరదు అనుపపన్నం అది సముచ్చయం కుదరదు ఒకవేళ సముచ్చయమే ఇష్టమైతే సముచ్చయం చెప్పడమే శాస్త్రము యొక్క అభిప్రాయం అయితే అభిప్రాయత సత్ సముచ్చయము ఈజ్ అండ్ డిజైరబుల్ కనుక అప్పుడు ఈ విభాగవచనమున్నదే ఈ రకంగా ఇది కర్మ ఇది కర్మయోగము అది జ్ఞానయోగము సెపరేట్ చేసి వీడు పెళ్లి చేసుకుని కర్మలు చేసుకుంటాడు వాడు వ్యుత్నం చేసి భిక్ష చేసుకుంటాడు అని విభాగవచనము అనుపన్నము సార్ ఎందుకు ఇలాగ విభాగం చేయటం రెండు కలిపే చెప్పచ్చు కదా ఇంతల్లాగా సెపరేట్ చేసి పారేయటం అన్నది అది చాలా అసందర్భంగా ఉంటుంది కానీ సూతల్లా సెపరేట్ చేసి పెట్టింది కాబట్టి సముచ్చయము కుదరదు కాబట్టి భగవానుడు గీతలో సముచ్చయాన్ని చెప్పటం లేదు అని ఇది వేదము యొక్క విధిని వేస్ట్ చేసుకునే స్పష్టం ఇప్పుడు ఇంకా ఇది వేదం కాదుగా గీత కదా వేద సారమైన మరి ఇది దిస్ ఈజ్ అ టెక్స్ట్ ఆ ఫిక్స్ ఓన్ నేచర్ కాబట్టి ఇక్కడుండే వాక్యాలు కూడా గీతలోని వాక్యాలు కూడా అంటే శతపథ బ్రాహ్మణం బృహదారణ్యోపనిషత్తుల విభాగం ఉన్నది అడేకూడదు గీత గీతలో మేబీస్ ఎల్స్ మేబీ శ్రీకృష్ణ్ ఇంప్రూవైన్ వాట్ ఈస్టెన్ నో గీతలో కూడా ఇలాగంటి వాక్యాలే ఉన్నాయి అని చూపిస్తున్నారు ప్రశ్న ఉపపన్నో ఇది సంగ్రహవాక్యం దాని తర్వాత వివరణ భాష్యం సో ఎలాగంటే చ మరియు అర్జునుడు ప్రశ్న వేశాయి ఏమని జాయసీ చేతాబుద్ధిర్జనాార్దన హే జనాదన తత్కింగ్ కర్మని ఘోరేమాన్ నియోజయసి కేశవ అది శ్లోకం కర్మయోగంలో ప్రారంభంలో ఉంది మీరు చదువుతారు హృదయం సమస్య కొద్ది రోజుల్లో కొంతకాలం తర్వాత హే అర్జున హే హే శ్రీకృష్ణ జనార్దన మమ్మల్ని పీడించడం కోసమే బోధిస్తున్నావా ఏమిటి సో హే జనార్దన కర్మ కంటే జ్ఞానము బుద్ధి అంటే జ్ఞానం కర్మ కంటే జ్ఞానము గొప్పదైతే అని ఉంది ప్రశ్న ఇప్పుడు ఆ ప్రశ్న కరెక్ట్ గా ఉండాలి అంటే ప్రశ్న మీనింగ్ ఫుల్ గా ఉండాలి అంటే శ్రీకృష్ణుడు కర్మని జ్ఞానాన్ని వేర్వేరుగా చెప్పుండాలి కర్మని జ్ఞానాన్ని వేర్వేరుగా చెప్పుంటే ముందు విభాగం చేస్తుండాలి విభాగం చేసి దీనికంటే అది గొప్పదనో దానికంటే ఇది గొప్పదనో రెండు ఈక్వల్ ఏదో చేయాలి సంథింగ్ ఆఫ్ దట్ కైన్ హిమస్ అప్పుడు ఈ ప్రశ్న మీనింగ్ గా ఉంటుంది ఏమని కర్మ కంటే జ్ఞానం గొప్పదైనప్పుడు నేను కర్మలో ఎందుకు ఉండాలి జ్ఞానానికి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగిన ఈ ప్రశ్నను బట్టి మీకేం తెలిసింది కర్మాజ్ఞానము విభాగంగా చెప్పాడు శ్రీకృష్ణుడని తెలిసిందా లేదా ఆ ప్రశ్నను బట్టి ఆ ప్రశ్న కరెక్ట్ గా ఉండాలంటే అక్కడ విభాగం చేసి ఉండాలి సపోజ్ శ్రీకృష్ణుడు కర్మాజ్ఞానం కలిపి అనుష్ఠించాలి అని సముచ్చయం చెప్పాడు అనుకోండి అప్పుడు ఇలా ఈ ప్రశ్న ఇలా ఉంటుందా అసందర్భం అయిపోదా ప్రశ్న కాబట్టి అర్జునుడి ప్రశ్నను చూసినా కూడా శ్రీకృష్ణుడు విభాగం చేసి చెప్పాడు అని తెలుస్తుంది దిస్ ఈస్ ది లాజిక్ ఆ లాజిక్ నిల్డప్ చేస్తున్నారా నచ అర్జున ప్రశ్న ఉపపన్నోసీ చే సముచ్చయాన్ని అంగీకరించే పక్షంలో ధ్యాయసి చే అని అర్జునుడు వేసిన ప్రశ్న అసందర్భపు ప్రశ్న అయిపోతుంది తప్పుడు ప్రశ్న అయిపోతుంది కాబట్టి సముచ్చయము కుదరదు అనే అభిప్రాయం దాని వివరణ భగవతా ఏకపురుషానుష్ేయవాసంభవ బుద్ధికర్మో భగవత పూర్వ కథమర్జున అశ్రుతె క్యాయస్ భగవతి అధ్యారోపలే ే మతాబుద్ధి ఈ వాక్యాల అన్వయం కష్టం జాగ్రత్తగా అన్వయం చేయాల్సి ఉంటుంది ఈ భాష్యవాక్యాలు సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తాయి కొంచెం వ్యామోహం కలిగించేందుకు సమర్థములుగా ఉంటాయి ఉంచేతనే ఈ భాష్యాలకు అనువాదాలు అని స్పష్టంగా వాళ్ళు మిస్టేక్ చేసినట్లు తెలిసిపోతుంది గీతాప్రస్ట్ లో మిస్టేక్ ఉండదు నేను చూసినంతలో గీతాస్ అనువాదంలో మిస్టేక్ ఉండదు మిగతా అనువాదాల్లో ఏదర్ దర్ ఈజ్ ఎ మిస్టేక్ ఆర్ దెర్ ఇస్ ఎస్ ఓవర్ గ్లసోవర్ అంటే పిల్లి గెంతు గెంతు వేసేయటం అది ఇటు కమిట్ కావద్దు అటు కమిట్ కావద్దు అలా దాటేసేయటం దాటేస్తే వాడు ఏం చెప్పకంటుందో అయిపోతే అనువాదం గ్రంథం పూర్తయిపోతుంది ప్రింట్ అయిపోతుంది అక్కడ ఏమి క్లియర్గా ఒక స్టాండ్ ఏం తీసుకోవడం Why he doesn't take a stand? Because he doesn't get the meaning. He doesn't get the meaning. There are outright mistakes. Are. Because the mind is broken. This is not a word. It's not a word. So, when I say, I don't have to say that, but I don't have to say that, I don't have to say that, మీకు సంస్కృతం రాక చెప్పేవాడికి సంస్కృతం రాకపోతే ఇంక వాడు ఏం చెప్తానండి ఒక ఆయన గీత గీత పాఠం చెప్తున్నాడు గీత శ్లోకం కోట్ చేస్తున్నాడు చూసి పుస్తకం చూసి మరి ఎలా చదివేవాడో నేను చెప్పలేను కానీ కోట్ చేసినప్పుడు తప్పుగా కోట్ చేస్తున్నాడు తప్పంటే ఏదో స్లిప్ ఆఫ్ ది టంగ్ తప్పు కాదు అది ఆయనకి ఆ వాక్యం స్ట్రక్చర్ అర్థం కాని తప్పు అది ఆయనకు విభక్తి జ్ఞానం లేని తప్పు ఇంకేం చెప్పమంటారు షష్ఠీ విభక్తికి ప్రథమా విభక్తికి తేడా తెలియని తప్పది ఆత్మన ఆత్మన ఆత్మన ఎలా వినపడుతుందా రామ అలాగే వినపడుతుందా మరి ఆయనకి అలాగే వినపడింది రామ ప్రథమా ఏకవచనం ఆత్మన షష్ఠీ ఏకవచనం ప్రథమా ఏకవచనం కాదు